హరి ఓం గణానా గణపతి భవా బ్రహ్మణా బ్రహ్మణి సేతసాదరీ శ్రీమహాగణాధిపతాశసమారంభా శంకరాచర్యమ ంపరా ప్రకృతిశ ప్రతిజ్ఞాదృష్టాంతానుపరో ఈ సూత్రాన్ని జన్మాద్యశయ అనే సూత్రంతో కలిపి ఆ మాట అక్కడ చెప్పారు ఈ జగత్తు యొక్క జన్మ స్థితి ప్రళయము ఏ ఏ రియాలిటీ ఏ వస్తువునందు జరుగునో కలుగునో అది ఏ బ్రహ్మానముడును చూడండి చిత్రం ఏమంటే ఈ బ్రహ్మ అంటే ఈశ్వరుడు కొందరు గాడ్ అంటారు కొందరు ఈశ్వరుని అంటారు అది వేదాంతులు ఉపనిషత్తుల్లో బ్రహ్మ అంటారు ఈ బ్రహ్మ అనేది అసలు బ్రహ్మ ఎందుకు అవసరం అయ్యాడు మీకు వాట్ ఈస్ ది నీడ్ ఫర్ బ్రహ్మ ఆ రకంగా చర్చిస్తారు వాళ్ళ ధైర్యాన్ని మీరు మెచ్చుకోవాలి అసలు వై యూ నీడ్ ఎ గాడ్ పార్ట్ ఫోర్ యూ థింక్ అని అల్లా మొదలుపెడతారు సో నేను నిన్న సత్సంగంలో ఏదో ప్రశ్నకి సమాధానం చెప్తే జస్ట్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ ఎనీథింగ్ బిలీఫ్ అన్నది కూడా కొంత రేషనల్గా ఉండాలి మీనింగ్ ఫుల్గా ఉండాలి లాజికల్గా ఉండాలి బిలీఫ్ ఇల్లాజికల్గా ఉండకూడదు బిలీఫ్ ఇప్పుడు ఏదో స్వర్గం ఉన్నది అక్కడ దేవతలు ఉన్నారు ఇట్స్ ఓకే కుడ్ బీ బికాజ్ ఇంకా ఇప్పటికీ సైంటిస్ట్లు కూడా ఎక్స్ట్రా టెరస్యల్ లైఫ్ కోసం ఏదో వెతుకులాడుతున్నారు కుడ్ బీ యూ మే బిలీవ్ ఇన్ ఇట్ యూ సంబడీ ఎల్స్ బిలీవ్స్ ఇన్ యూ మే నాట్ బిలీవ్ డజంట్ మ్యాటర్ కుడ్ బీ బట్ ఫోటోలోంచి చపాతీ వస్తుందన్నది మాత్రం దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఫోటోలోంచి చపాతీ రావడం దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఆ ఫాల్ సెన్స్ సో బిలీఫ్ అన్నది కూడా లాజికల్ బిలీఫ్ షుడ్ నాట్ బి లాజికల్ బిలీఫ్ సో నేను నిన్న చెప్పాను ఈశ్వరుడు అనేదానికి ఈశ్వరుడు అనుభవం ఎలా కలుగుతుంది నాకు ప్రశ్న ఈశ్వరుడు అనుభవం కలుగుతుంది ఎలా అసలు నేను ఏదో మాట్లావలసింది చెప్తే ఒక ఆయన అంటాడు ఎవల నమ్మకం వాళ్ళదండి అంటాడు వాట్ ఆర్ యూ టాకింగ్ ఎవల నమ్మకం వాళ్ళదండి అంటే వాట్ ఆర్ యూ టాకింగ్ దీ నాట్ ది వే టు అప్రోచ్ శాస్త్ర మై బిలీఫ్ ఈజ్ మై బిలీఫ్ యువర్ బిలీఫ్ ఈజ్ యువర్ బిలీఫ్ దెన్ వై ఆర్ యూ విటడీయింగ్ ది శాస్త్ర సో అలాగా పీపుల్ దే జస్ట్ డోంట్ హ్యావ్ దట్ స్పేస్ టు రిసీవ్ ఎనీథింగ్ సో మీరు అలాగంటి కండిషనింగ్ లో ఆ కండిషనింగ్ ఆన్ వన్ సైడ్ అన్ ది అదర్ సైడ్ యూ లుక్ అట్ దిస్ గైస్ దెర్ ఈజ్ ఎ క్వశ్చన్ వై ఈశ్వర ఈ ప్రశ్నని దేమిని మహర్షి హ్యాండిల్ చేశాడు కుమారుల భట్టు హ్యాండిల్ చేశాడు కపిల మహర్షి ఈ ప్రశ్నని వేసుకున్నాడు తర్వాత కేనోపనిషత్తుకి వాక్య భాష్యం ఎవరు రాశారు శంకర్లు రాశారని ప్రసిద్ధి రాసిన వాళ్ళు ఎవరో రాశారు వాళ్ళు ఈ ప్రశ్నను వేసుకొని చాలా పకడ్బందీగా దాన్ని వర్కౌట్ చేశారు కుమారుల భట్టు ఎవరన్నా జేమిని కుమారుల భట్టు వాళ్ళు ఎవరు శబరస్వామి వీళ్ళ ముగ్గురు జేమిని అంటే సూత్రకారుడు కుమారుల భట్టు వార్తకారుడు శబరస్వామి భాష్యకారుడు వీళ్ళ ముగ్గురు ఈ ప్రశ్నని వేసుకొని దేవుడు ఎందుకు అసలు వైడి నీడ్ గాడ్ అని అడిగారు అడిగితే కాదా ఈ జగత్తును సృష్టించడానికి అవసరం కదా నువ్వు నేను సృష్టించండి కదా జగత్లో భాగంగా ఉన్నాం మనం జగత్తును సృష్టించేందుకు దేవుడు అవసరం అంటే వాళ్ళన్నా జగత్తు సృష్టింపబడిందని నీకల్లా తెలుసు హౌ డు స్టేట్ థీరీ అని తర్వాతి కాలంలో ఫ్రెడ్ హాయిల్ అనే ఒక ఆస్ట్రానమర్లు చెప్పేవాడు స్టడీ స్టేట్ థీరీ అటువంటి థీరీని జైవిని ప్రతిపాదన ఏమని కదాచి దనీ దృశ్యం జగత్ ఇప్పుడు ఇవాళ పొద్దున్న సృష్టి అయిందా అలాగే ఉందిగా నేను ఉన్న జగతే ఇవాళ ఉంది ఇవాళ ఉన్న జగతే రేపు ఉంటుంది రోజు రోజు సృష్టి అవట్లేదు కదా కథ ఆ సృష్టి ఆది ఏదో ఆ సృష్టి ఏమీ లేదు జగత్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది ఎప్పుడూ ఇలాగే ఉండేది ఈ పైన కూడా ఎప్పుడు ఇలాగే ఉంటుంది దేర్ ఫార్ దేర్ ఇస్ నో సృష్టి అండ్ దెన్ ఫర్ దేర్ విల్ బి నో ప్రళయం దెన్ ఫర్ దేర్ ఈజ్ ప్రళయంలో ఇది వెళ్ళి ఎక్కడో విలీనమవుతుంది ఆ సృష్టికర్తలో విలీనం అవుతుంది అది ఆవశ్యకత లేదు ఎందుకంటే ప్రళయకర్త కూడా అక్కర్లా సృష్టికర్త లేడు ప్రళయకర్త లేడు బికాజ్ సృష్టి లేదు ప్రళయము లేదు అయితే మరి స్థితి ఉందిగా దీన్ని పాలించడానికి ఎవడో ఒకటి కావాలి కదా పని దానికైనా అది కావాలా అక్కర్లేదు మరి ఎవరు పాలిస్తారు కర్మ పాలిస్తుంది కర్మ నుంచి అదృష్టం పుడుతుంది ఆ బట్టి సకల ప్రాణుల యొక్క సుఖ దుఃఖాలు నిర్ధారింపబడుతూ ఉంటాయి సరిపడింది కర్మ కర్మాపూర్వము కాబట్టి కర్మ ఈజ్ ఇనఫ్ టు ది యాస్పెక్ట్ ఆఫ్ సస్టెనెన్స్ సృష్టి ప్రళయాలు లేనే లేవు కాబట్టి దేవుడు అక్కర్లేదని వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించబడసారు వాళ్ళని బ్రహ్మణాస్తికులు అంటారు చూడండి వాళ్ళు Vocês são great philosophers, but they have the courage to say that. Secondly... A低 Chuck, I know, that there the the is sacrifice a many declare um. Having for yourself, you can force Pradhanam. They are original birthright. Not only that, you can call them the natustOr. So you just can tap themselves between the prayers and angels, కానీ వేదాంతులున్నా వేదాంతులు సేశ్వరవాదు వీళ్ళు ఈశ్వరవాదు వేదాంతులు అన్నారు దేవుడు ఉన్నాడు దేవుడు అవసరం కూడా ఉన్నాడు ఎందుకు ఉన్నాడో తెలిసినా అవసరం పడ్డాడు దేవుడు ఎందుకు అవసరం పడ్డాడు ఈ జగత్తుకి ఆది గలదు సృష్టి ఆది సృష్టి ఉంది జగత్తు కార్యము తర్వాత వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే పొండకీను మూకుడికి ఆది ఉంది అని మాత్రమే కాదు మట్టికి కూడా ఆది ఉన్నది మట్టిగా ఆది ఉండడమే కాదు దేశమునకు కాలమునకు కూడా ఆది గల దేశకాలే పుట్టే సరసకల జగత్తు కూడా పుట్టినది పుట్టినది స్థితిని కలిగి ఉన్నది మళ్ళీ భవిష్యత్ ఏదో కాలంలో మళ్ళీ ఆ పరమాత్మ విలీనము ఈ మూడు జన్మాది అస్య యథ అది దేవుడు అని చూడండి ఈ థీసిస్ ఎలా ఉందో సో యు బిగిన్ విత్ ది వరల్డ్ మీ ముందున్న జగత్తుతో ఆరంభించి యూ ట్రై టు రీచ్ ది గా గాడ్ కార్యంతో ప్రారంభించి కారణాన్ని చేరుకోవాలి అంతేకాని ముందే కారణాన్ని ముందే ఫిక్స్ చేసి తర్వాత కార్యం పుట్టింది అనుకోండి ఇది ఈ పద్ధతిది వేరే రిలిజియస్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఇట్ బిగిన్స్ విత్ గాడ్ గాడ్ ఉండను ఆయన మొదటి రోజు ఇది సృష్టించాడు రెండో రోజు అది సృష్టించాడు దట్ ఈజ్ హౌ బుక్ ఆఫ్ జెనిసిస్ బోస్ పురాణ గాథలు కూడా అలాగే ఉంటాయి ప్రజాపతి రకాల ప్రజాపతి దేవుడు ఉండెను ఆయనకి సృష్టి చేయాలని సృష్టి చేశాను అని కాబట్టి ఈ విధంగా ముందు కారణాన్ని ఫిక్స్ చేసి దాని నుంచి జగత్ అనే కార్యం పుట్టింది అంటే రెలిజియం దట్ ఈజ్ కాల్డ్ రెలిజియం కార్యాన్ని అబ్జర్వ్ చేసి దే దేర్ యూ నీడ్ ఎిలీవ్ వెర్ ఆస్ హియర్ కార్యాన్ని అబ్జర్వ్ చేసి కార్యమును ఆలంబనంగా చేసుకుని కారణాన్ని పట్టుకోవటము ఇన్ ఫిలాసఫీ రేషనల్ థింకింగ్ ఫిలాసఫీ అని అంటారు శృంగేణ మూలం అన్విచ్ఛ అని చాలా ఆరోధ్యా వస్తుంది ఇట్స్ ఎ ప్రిన్సిపల్ శృంగము అంటే కార్యము కార్యము ద్వారా మూలము అంటే కారణమును అన్వేషించుము అన్విచ్ఛ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మైక్ సిస్టమే సో ఆ విధంగా వేదాంతులు ఈశ్వరుని యొక్క ఈశ్వర సేశ్వరవాదులు ఈశ్వరుణ్ణి అంగీకరిస్తారు ఆ ఈశ్వరుణ్ణి ఏ విధంగా చెప్తారంటే ఈ జన్మా ఈ జగత్తు యొక్క జన్మ స్థితి ప్రళయములకు ప్రళయములు ఏ ఈశ్వరుని నుండి ఘటిల్లుచున్నవో అది ఈశ్వరుడు జన్మాద్య యత అని చెప్తారు అయితే యత అన్నప్పుడు పంచమే అది పంచమే అంటే జనికర్తు ప్రకృతి అనే సూత్రాన్ని బట్టి పుట్టిది జనికర్త అంటే పుట్టేది జని ప్రాదుర్భావే జనికర్తు ప్రకృతి సూత్రం జని ప్రాదుర్భావేమని ధాతువు పుట్టేది కాదు పుట్టుట అనే దాంట్లో కర్త ఏదవుతుందో ఏది పుడుతుందో అది పుట్టుట అనే క్రియలో కర్త అవుతుంది కర్త అర్థంలో పుట్టేది ఉంటుంది కాబట్టి ఏది పుడుతుందో అది దాని యొక్క ప్రకృతి జనుకత్తు ప్రకృతి అది ఏ మెటీరియల్ నుంచి ప్రకృతి అంటే మెటీరియల్ ఏ మెటీరియల్ నుంచి పుడుతుందో దానికి పంచమీవ హక్తి వస్తుంది దానికి అపాదాన సముజ్ఞం విధించారు జిర్తు ప్రకృతి అపాదానం వచ్చి పంచమీ విభక్తి వస్తుంది ఇక్కడ యత పంచమే కాబట్టి ఈ జగత్తు ఏ పరబ్రహ్మ నుండి పుట్టిందో అర్థాతో బ్రహ్మజిజ్ఞాస బ్రహ్మ వాట్ ఈస్ బ్రహ్మ జన్మాద్య యత తద్బ్రహ్మ అది వాక్యం సూత్రం ఉంటుంది కదా బ్రహ్మ బ్రహ్మా నష్టమాను బ్రహ్మ బ్రహ్మానరు అలా ఆద్గుణ అంత పా కూడా ఆద్గుణ ఇంకొందకి పోతూ ఉంటుందా గుణ గుణ ప్రతిసారి ఆద్గుణ అదే గుణ అంటూ అలా ప్రతిసారే అందరు అదేం గుణ సరే సంజ్ఞాన సూత్రం అన్నారనుకోండి ఎక్కడ పడితే అక్కడ అలాగే బ్రహ్మ ఒకేసారి అంటారు అథాతో బ్రహ్మ వాట్ ఈజ్ బ్రహ్మ అని డౌట్ వస్తుంది జన్మాద్యస్ బ్రహ్మ యత జన్మాది అసె జగత కాబట్టి అక్కడ పంచమీ విభక్తిని బట్టే మీకు అది ప్రకృతి అంటే జగత్తు యొక్క ఉపాదాన కారణము పరబ్రహ్మ అని మనకి తెలుస్తూ ఉంటుంది పంచమీ విభక్తిని బట్టి అయితే ఓ శంక కూడా కలదు ఏమిటా శంక నిమిత్త కారణానికి కూడా పంచమీ విభక్తి వాడతారు హేతవు హేత్వర్థంలో కూడా పంచమి వాడతారు హేతువు అంటే అంటే ఎఫిషియంట్ కాజ్ ఒక మనిషి చేతనుడైన పురుషుడు ఆ వస్తువును తయారు చేస్తాడు ఆ వస్తువును దేనితో తయారు చేస్తాడో దానికి ప్రకృతి పేరు తయారు చేసే వాడికి హేతువు అని పేరు నిమిత్తము అని పేరు కాబట్టి యత అంటే ప్రకృతి కనక్కర్లేదయా నిమిత్తం కూడా కావచ్చు కాబట్టి ఈ జగత్తు యొక్క జన్మ ఆ నిమిత్తం నుంచి వచ్చింది ఆ ఈశ్వరుడు నిమిత్త కారణం నుంచి వచ్చింది ఒకవేళ నిమిత్తం నుంచి వచ్చిన మళ్ళీ నిమిత్తమునందే నిలిచి ఉండును అన్నప్పుడు ఆ నిమిత్తమే ప్రకృతి అవ్వాల్సి ఉంటుంది మళ్ళీ నిమిత్తములోనే విలీయనముగును అన్నప్పుడు ఆ నిమిత్తమే ప్రకృతి అయితే రాదు మీరు కుండ తీసుకోండి కుండ కుమ్మరవాడి దగ్గర నుంచి వచ్చింది దాని మళ్ళీ కుమ్మరివాడి ఉండదు అది మీ ఉండొచ్చు వాడు ఉండదు తర్వాత కొండ పగిలిపోయినప్పుడల్లా అది వెళ్ళి వాడు ఆ పెంతులు వెళ్ళి వాడు ముఖానికి అతుక్కుంటాయా అతుక్కోవు పగిలిపోయిన చోటనే ఉండిపోతాయి కాబట్టి వాడు ప్రళయానికి వాడు మూలం కాదు నిమిత్త ప్రళయానికి ప్రకృతి కాదు కాబట్టి ఆ విధంగా ప్రకృతి కానక్కర్లేదు నిమిత్తము కూడా కావచ్చు అని ఒక శంక అక్కడ జన్మాద్యశయత దగ్గర ఉంటుంది కాబట్టి బ్రహ్మ జగత్తునకు నిమిత్త కారణమైతే ఖాయం పంచమి ఉంది కాబట్టి ఉపాదాన కోరణం కూడా అవ్వచ్చు అని మీరంటే అవ్వచ్చు కాకపోవచ్చు అని మళ్ళీ సందేహం అలా ఉండేటువంటి అవకాశం ఉన్నది జన్మాద్యశతహారణ బ్రహ్మయే ఈ జగత్తునకు ఉపాదానము అనే ప్రతిపాదన దృఢంగా చేసి ఉండలేదు అక్కడ ఉంటే సందేహంగా వదిలిపెట్టారు అని వాళ్ళకైనా శంక కలగవచ్చు తార్కికులు ఏమన్నారంటే అసలు ఉపాదానము వేరే బ్రహ్మ ఉపాదానము కాదు బ్రహ్మ నిమిత్త మాత్రమే అని ఈశ్వరుడు నిమిత్త కారణమే ఉపాదానము పరమాణువులు అని వాళ్ళు తార్కికులు ఆ విధంగా చెప్పుకున్నారు కాబట్టి ఇటువంటి కొంతమందికి శంకు ఉంటుంది నిమిత్త కారణమే కానీ ఉపాదాన కారణం కాదా ఏమి అని శంకు కొంతమందికి అయితే విపరీత భావనే ఉంటుంది బ్రహ్మ నిమిత్త కారణమే కానీ ఉపాదాన కారణము కాదు అనే విపరీత భావన కూడా కొంతమందికి ఉంటుంది సో ఇటువంటి శంకలను దోష భావనలను పూర్తిగా నివారించి నిష్కర్షగా ఈ జగత్తునకు ఉపాదాన కారణము కూడా బ్రహ్మయే అని చెప్పుటకై ఒక అధికరణాన్ని ఆచార్యుడు బాధరాయణాచార్యులు మొదలుపెట్టినారు అది దీని పూర్వ ఉపద్ధం ప్రకృతిశ్చ బ్రహ్మ అనే పదం అనుకుంటూ బ్రహ్మ ప్రకృతిశ్చ బ్రహ్మ నిమిత్త మాత్రమే కాదయా చ అంటున్నారుగా ప్రకృతి కూడా ప్రకృతి అంటే మూల కారణము అదే ఉపాదాన కారణము అంటే ఈ జగత్తు బ్రహ్మ అనే తత్వం నుంచి పుట్టింది ఆభరణాలు బంగారం నుంచి పుట్టినట్టుగా తరంగములు నీటి నుండి పుట్టినట్టుగా ఈ బ్రహ్మ నుండి ఈ జగత్తు బ్రహ్మ నుండి పుట్టింది తరంగములు నీటి నుంచి పుట్టి ఎక్కడ ఉంటాయి నీటి ఎందే ఉంటాయి నీటిని విడిచిపెట్టి ఉండలేవు మళ్ళీ విలీనమైతే ఎక్కడ విలీనం అవుతాయి నీటి ఎందే విలీనమవుతాయి ఆభరణాలు బంగారం నుందే విలీనమవుతాయి అలాగే జగత్తు కూడా తనకు ప్రకృతి అయిన పరమాష్ పరమాత్మందే విలీనమవు ప్రకృతి ఇది దీనికి ప్రతిపాదన ఈ ప్రతిపాదనాన్ని మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది అదేమంటే బ్రహ్మ ద్రవ్యము కనుక అయితే ఎందుకంటే మీరు బంగారం దృష్టాంతం ఇచ్చారు బంగారం ఉపాదానమైనది ఆభరణాన్ని బంగారం ద్రవ్యం బేటది కదా కొండ దృష్టాంతం ఇచ్చారు మట్టి కారణం ఉపాదానం మట్టి ద్రవ్యం తరంగముల దృష్టాంతం మీరు ద్రవ్యం ఇవన్నీ ద్రవ్యము కాబట్టి దీన్ని ఇలా చూసుకుంటే బ్రహ్మ అనే ద్రవ్యము నుండి జగత్ అనే కార్యము పుట్టినది అని చెప్పినట్లయితే బ్రహ్మ మ్యాటర్ అయిపోతాడు అంటే జడమవుతుంది బ్రహ్మ బ్రహ్మకు జడత్వం అంగీకారం కాదు జడ బ్రహ్మ అంగీకారం కాదు జడం నుంచి జగత్తు పుట్టింది అంటే దాన్నే మెటీరియలిస్ట్స్ అని వాళ్ళు కూడా చార్వాకులు నాస్తికులే ఎందుకంటే వాళ్ళకి చేతనుడైన పురుషుడు ఇండిపెండెంట్గా ఉండడు చేతన పురుషుడు కూడా ఆ జడల నుంచే పుడతాడు కాబట్టి జడమే మూలతత్వం జడమే మూలతత్వం అంటే ఇంక ఈశ్వరుడు అనేవాడు ఎవడో ఉండడు ఇంక ఈశ్వరుడు ఎక్కడి నుంచి దేవుడు అంటే చేతనుడు అవ్వాలి ఇంకా ఇంక దేవుడు ఉండడు దిస్ ఈస్ కాల్డ్ మెటీరియలిజం మ్యాటర్ ఈస్ ది అల్టిమేట్ మ్యాటర్ నుంచే మరి ఈ చైతన్యం ఉంది కంటే చైతన్యం అది కూడా మ్యాటర్ నుంచే పోతుంది భోజనం చేస్తకపోతే చైతన్యం లేదుగా భోజనం చేస్తూ ఉంటేనే చైతన్యం ఉంది కదా భోజనం చేయబోతే ఏమవుతుంది చైతన్యం కొళక్కి అవుతుంది కాబట్టి భోజనం అంటే మ్యాటరే కదా కాబట్టి మ్యాటర్ నుంచే చైతన్యం ఉంటుంది కాబట్టి దేర్ ఈస్ నో చైతన్యం అని చెప్పే జడవాదులు ఉంటారు జడ జడమే బ్రహ్మ జడమే జగత్ వాళ్ళు మెటీరియల్స్ అది వేదాంతులు దాన్ని అంగీకరించడం చైతన్ చైతన్యం నుంచి జడం పుడుతుంది తప్ప జడం నుంచి చైతన్యం పుట్టదు స్వామి వివేకానంద దీన్ని పరిశీలించాడు ఆయన ఏమన్నాడంటే జడము స్థూలము చైతన్యము సూక్ష్మము ఎప్పుడు కూడా మీరు చెప్పిన ముందు ఆలోచించిందని చెప్పాలి స్థూలం నుంచి సూక్ష్మం పుట్టదు సూక్ష్మం నుంచే స్థూలం పుడుతుంది అని ఆయన వాళ్ళ ఆది పెట్టాడు దాని మీద ఇదో పెద్ద టాపిక్ అండి ఈ టాపిక్ మీద ఉపన్యాసం చెప్పంటే గంట చాలు ఒకవేళ ఇచ్చిన చాలు లేకపోతే ఉంటుంది ఈ ఎందుకంటే జడము స్థూలము స్థూలం నుంచి సూక్ష్మం పుట్టదు సూక్ష్మం నుంచే స్థూలం పుడుతుంది ఎప్పుడు అదో సిద్ధాంతం అదొక లా దానికి మళ్ళీ ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు అని ఆధకంగా అర్గ్యూ వివేకానంద స్వామి కాబట్టి స్థూలమైన జడం నుంచి సూక్ష్మమైన చైతన్యం పుట్టదు సూక్ష్మమైన చైతన్యం నుండే స్థూలమైన జడం పుడుతుంది అని ఆయన ఆ రకంగా ఆర్గ్యూ చేస్తాడు వాటెవర్ కాబట్టి ఆ పరబ్రహ్మ ఈ జగత్తునకు ఉపాదానము మెటీరియల్ మరి మెటీరియల్ అంటే అది మ్యాటర్ అయిపోతుందిగా జడమైపోతుంది ద్రవ్యం అవుతుంది అంటే అవదు ఎందుకంటే అన్ని సందర్భాల్లోనూ ఉపాదానము ద్రవ్యము కాలక్కట్లేదు కుండ మూకుడు బాణ వీటికి ఉపాదానము మట్టి ద్రవ్యమే కెరటములు బుడగలు మొదలైన వాటికి ఉపాదానము నీరు ద్రవ్యమే తర్వాత ఆభరణములు నెక్నస్సు మొదలైన వాటికి ఉపాదానము బంగారము ద్రవ్యమే ఏమండి కానీ మీరు సినిమా చూశారనికోండి సినిమా తెర మీద అవన్నీ పుట్టుకొస్తాయి కదా నదులు పర్వతాలు సముద్రాలు అన్నీ పుట్టుకొస్తాయి దేని పుడతాయి కాంతి నుంచి ప్రకాశం నుంచి పుడతాయి ఆ ప్రకాశం ద్రవ్యం కాదు అంటే మరి సినిమా జగత్తు కూడా అది కూడా సత్యం కాదు కదా యా దాట్ ఈజ్ ది పాయింట్ కాబట్టి జగత్తు పరిణామం అయితే ద్రవ్యం అవ్వాలి రామానుజాచార్యులు పరిణామం ఆయన పరిణామవాదాన్ని కొత్తగా కనిపెట్టేట కాదు పరిణామవాదం బోధాయనుడిది బోధాయనుడిది పరిణామవాదం ఆ పరిణామం మా నాయనగారు అంటూ ఉండేవారు బోధాయును పరిణామవాదానికి నామాన్ని జోడిస్తే రామానుక సిద్ధాంతం నామం అంటే ఇది అంటే కొంత థియాలజీ కూడా జోడించటం థియాలజీ థియాలజీ పెడితే బోధాయనుడి యొక్క పరిణామవాదము ఆయన యొక్క ఉపాసన అన్నీ ఉన్న వైదికం దంత వైదికం దానికి మీరు నామాన్ని జోడిస్తే అంటే మోడర్న్ థియాలజీ జోడిస్తే అప్పుడు దట్ బికమ్స్ వైష్ణవ అని అనేవాడు కరెక్ట్ హిస్టారికల్లీ క్రోనలాజికల్లీ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ట్రూ దాని కాన్సెప్చువల్గా కూడా వెరీ ట్రూ ఇటీస్ దాంట్లో తప్పేం లేదు బోధాయనంలో చెప్పిన దాన్ని ఈయన మళ్ళీ ప్రజెంట్ చేసి నారాయణుడని దానికి ఒక థియలాజికల్ స్ట్రక్చర్ ఇచ్చి ఒక డ్రెస్సు ఒక కోడు ఒక పిలక ఇవన్నీ కూడా పెట్టి ఆయన డెవలప్ చేశారు దాన్ని దట్ ఈజ్ హైట్ డెవలప్మె కాబట్టి పరిణామం అదే ఈ జగత్తు పరిణామం ఈశ్వరుని యొక్క పరిణామం వల్ల పుట్టిందని జగత్తు మళ్ళీ ఈశ్వరుడే దీనికి ఉపాధాన కారణం వాళ్ళకు కూడా జగ ఈశ్వరుడే ఉపాధానం నిమిత్తం కాదు ఈశ్వరుడు ఉపాధానమే కానీ ఈశ్వరుడు జగత్తు సత్యం ఈశ్వరుడు చేతనుడై ఉండి చైతన్యం నుంచి జగత్తు పుట్టింది అంటే ఆ జగత్తు మిక్స్ అయిపోతుంది దృశ్యమే తప్ప ఉన్నది అవదు దృశ్య యొక్క కనబడిదే తప్ప ఉన్నది అవదు ఉన్నది బ్రహ్మే అవుతుంది దాన్ని వివర్తవాదము అంటారు ఎలా అయితే సినిమా ప్రకాశము యొక్క వివర్తమే సినిమా ప్రకాశము ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీకు సినిమా దృశ్యాలు కనపడవు అక్కడ ట్రాన్స్ఫార్మేషన్ ఏం లేదు ప్రకాశం ప్రకాశంలాగే ఉండి దృశ్యములను కనపడేట్లా చేస్తుంది దృశ్యములకు అధిష్టానంగా ఉంటుంది ఆ దృశ్యములు సత్యం కాబోతుంది అవి సత్యమైతే పరిణామం అయితే సత్యం అవుతుంది ఇప్పుడు మట్టి పరిణామాలను చెంది కొండ వచ్చింది మట్టి సత్యమే కుండ అసత్యమే అని చెప్పచ్చు మీరు కానీ సినిమాలో ఉన్నటువంటి దృశ్యములు కొండ కొండ కనపడుతుంది కొండ కాదు కొండ తెర మీద అది ఎక్కడి నుంచి వచ్చింది ప్రకాశం నుంచి వచ్చింది ఎలా వచ్చింది ప్రకాశం నుంచి ప్రకాశం పరిణామాన్ని చెంది ట్రాన్స్ఫర్మేషన్ అవి వచ్చిందా అవే కాదు ప్రకాశమునందు కనబడింది రాలేదు ఏది రాలేదు పుట్టలేదు కనబడిందంటే దాన్ని వివర్తవాదము అంటారు అప్పుడు ప్రకాశమే సత్యం కొండ మిక్స్ ఈ మిక్షను ఒప్పుకోండి మిక్షను ఎవళ్ళు ఒప్పుకోండి ద్వైతవాదులు ఎవళ్ళు కూడా మిక్షను ఒప్పుకోరు అని చెప్ప మిక్ష ఒప్పుకోవాలంటే వివర్తవాదాన్ని ఒప్పుకోదు ఆఖరిగా అద్వైతులని చెప్పుకునే వంశీధరాచార్యుడు కూడా వివర్తవాదాన్ని ఒప్పుకోండి వివర్తవాదాన్ని ఒప్పుకుంటే రాసలీలకి దానికి అడ్డొస్తుంది ఆయన సమస్యది ఆయన సమస్యది అది ఈ ప్రాబ్లం నేను భాగవతం చూస్తూ భాగవతం ఆయన వ్యాఖ్యానం చూస్తూ సంతోషిస్తూ సంతోషిస్తూ కంగారు పడాలి ఇదా అదే ఎందుకంటే బాగా రాస్తాడు వ్యాఖ్యానం కానీ తీరా వివర్తవాదం ఒప్పుకోవడం ఎందుకంటే వివర్తవాదం అయితే గోపికలు రాసలీలా ఇదంతా కూడా మిచ్చే కూర్చో సత్యం శ్రీకృష్ణుని యొక్క రూపం కూడా అంతా మిచ్చాయి అది హీ డజన్ లైక్ ఇట్ అందు ఆయనకి పోతాపురి మహారాజులాగా కత్తిచ్చినకేరా అని చెప్పిన వాడు ఎవడూ దొరకలేదు ఆయనకి నేను గీతకు పాఠంలో చెప్పాను కదా మీకు అలాగే అలాగే ఆయనకి దొరకలేదు అంచేతన ఆయన అలా పరిణామవాదిగా మిగిలిపోయింది సో కాబట్టి సో పరిణామవాదం అనేది అంగీకారం కాదు ఈశ్వరుడు పరిణామాన్ని చెంది ఈ జగత్తు వచ్చింది అనేది అంగీకారం కాదు ఎందుకంటే ఈశ్వరుడు పరిణామాన్ని చెందితే ఈశ్వరుని ఎందు అవయవములు ఉంటాయి ఎంత శంకరులు చెప్పిందో నేను చెప్తున్నాను అవయవాలు ఉండాలి పరిణామం చెందాలంటే అవయవం ఉండాలి ఇప్పుడు ముద్ద మట్టి ముద్ద కొండవుతుంది మట్టి ముద్ద కొండవుతుందంటే ఆ మట్టి ముద్దలో పై సర్ఫేస్ ఉంటుంది ఇన్నర్ కోరు ఉంటుంది ఆ సర్ఫేస్లో చిల్లు పెట్టాలి ఇన్నర్ కోరు అంత లోతుకంత చిట్టు చూపుదాకా చిల్లు పెట్టేయకూడదు కొంత చిల్లు పెట్టాలి అంటే అవయవాలు ఉన్నట్టయింది ఈ అవయవములలో మార్పు చేయటం ద్వారా మీకు కొండొచ్చింది అలాగే పరమాత్మ ఎందు అవయవాలు ఉంటాయి ఆయనకి పార్ట్స్ ఉంటాయని పార్ట్స్ ఉంటాయంటే దేశ పరిచ్ఛన్నుడై కూర్చుంటాడు దేశ పరిచ్ఛిన్నుడై ఆయన అవయవాల్లో మార్పులు చేతులు వస్తున్నాయంటే ఆయన అనిత్యుడైపోతాడు అనిత్యుడు అయిపోతాడు పరిచ్ఛిన్నుడైపోతాడు వ్రణము గలవాడవుతాడు జగత్తు పుట్టినప్పుడల్లా ఆయనకి లేబర్ పెయిన్స్ లాంటివి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే అవయవ పరిణామం చేతన జగత్తు పుట్టింది అంటే లేబర్ పెయిన్స్ ఇవేమీ ఉన్నాయి సో ఇట్ బికమ్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఫిజికల్ థింగ్ అండ్ దెన్ ఫోర్ ఆల్ ది బయలాజికల్ అండ్ ఫిజికల్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ సచ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆ దేవుడికి పొస్తుంటాయి ఇప్పుడు వచ్చి అప్పుడు అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగకరదు కాబట్టి పరిణామవాదము పొసగదు వివర్తవాదమే పొసుగుతుంది ఎప్పుడైతే మీరు వివర్తం అన్నారో జగత్తు సత్యం కాదు ఇంకా జగత్తు మిచ్చుంది కాబట్టి వివర్తవాదాన్ని అంగీకరిస్తే జగన్ నిత్యాత్వాన్ని అంగీకరించినట్లే మీరు వివర్తవాదం మీరు జగత్తును సత్యం పెట్టుకోవాలంటే మటుకు వివర్తవాదం జోలికి రాకుండగా పరిణామవాదంలో మిగిలి ఉండాలి అంచేతనే ద ఫిలాసఫర్స్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ వాళ్ళ కొంత ఆనెస్టీ ఉంది వాడు నమ్మిన సిద్ధాంతం తప్పో రైటో దానికి కట్టుబడి ఉండేవారు అని చేతనే ఈ ఆచార్యులందరూ కూడా వివర్తవాదం వాళ్ళకి రాలేదు వాళ్ళు వాళ్ళు పరిణామవాదంలో మిగిలిపోయారు ఎందుకంటే వివర్తవాదానికి వచ్చినట్లయితే జగత్తు నిలబడదు జగత్తు దక్కదు జగత్తు నిత్యపోతుంది జగత్తు దక్కదు వాళ్ళకి వాళ్ళకి జగత్తు మీద ఒక అభిమానం ఉన్నది ఏమిటి జగత్తు మీద అభిమానం ఈ రోడ్లోవి ఎలా ఉన్నాయి ఇప్పుడు మేము కాట్లో వచ్చాం దీని మీద అభిమానం ఏమిటి అంటే ఆ జగత్తు కాదు ఇంకో జగత్తుంది బృందావనము రాసలీల ఆ జగత్తు ఈ జగత్త కాదు ఇదేదో జగత్తుంటే ఏదైనా ఇంకోటి కూడా ఉంది జగత్తు అది సత్యం అది సత్యం అవ్వాలంటే ఇది సత్యం ఓకే రహలేదో మొత్తం అంతా ఆ రకంగా జగత్తు సత్యము భేదము సత్యము భక్తులు వేరు ఈశ్వరులు వేరు పరిణామమే సూత్రం ఈశ్వరుడికి అవయవాలు ఉంటాయి పరిణామం అయితే ఆయనకి అనిచ్చుడైపోతాడంటే ఏమీ కాలేవాయ ఈశ్వరుడికి అవయవాలు ఉంటాయంటే వాళ్ళు ఉండవండి అవయవాలు ఉంటాయి భేదం ఉన్నప్పుడు అవయవాలు ఉండవు అవయవాలు ఉంటాయి ఆకాశానికి అవయవాలు ఉండవు ఈశ్వరుడికి అవయవాలు ఉంటాయి వీళ్ళ వీళ్ళ ఈశ్వరుడికి అవయవాలు ఉంటాయి అవయవాలు ఉంటాయి ఆ వైవ ఆశ్వరుడు వైవాలు అంటే అనిత్యుడు అవుతా అనిత్యుడు ఏమవ్వడం అనిత్యుడు ఏమవ్వడం భజన్ చేయండి అందడం అనిచ్యుడు కాదు ఇంకా చేయండి భజన్ చేయండి అవయవాల గురించి ఇంకా ఆ ప్రసంగం మానసికమా స్టార్ట్ భజన్ అని అలాగే తిప్పేశారు సరే అనుకో ఎక్కడదాకా అనుకోలేవో అక్కడ దాకా ఫిలాసఫీ అప్ టు పాయింట్ యాజ్ లాగ్ యాస్ ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫిలాసఫీ మీరు చూడ ఫస్ట్ తీసి చూడు యాజ్ నాంగ్ యాజ్ it is కన్వీనియంట్ ఫిలాసఫీ ది మూమెంట్ ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ఇన్కన్వీనియన్స్ నారాయణ ఆది నారాయణ వైకుంఠవాసి భక్త శరణాగతం కుర్యాత్ అని లెవెలు పెట్టడం convenience పెట్టేయటం మళ్ళీ కన్వీనియన్స్ philosophy. మళ్ళీ ఫిలాసఫీ ఈ రకంగా దిస్ system, this is how philosophy and religion mix up మిక్సప్ అయిపోయి ఉంది ఇండియాలో ఇండియాలో ది మిక్సప్ ఈజ్ సో కంప్లీట్ దాట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు టాక్ సమ్ సింపుల్ ఫిలాసఫీ బిఫోర్ ది పబ్లిక్ అలాగే మీరు వెస్ట్రన్ సొసైటీస్కి వెళ్ళినట్లయితే ది హ్యావ్ డేర్ ఓన్ డిసడ్వాంటేజెస్ ఫిలాసఫీను రెలిజియన్ ఎప్పుడు కొట్లాట ఎప్పుడు కొట్లాటే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు దేని ఎవరు కమ్తు కదా దాంతో ఆ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అక్కడ ఫిలాసఫీకి రెలిజియన్కి కాన్ఫ్లిక్ట్ ఎక్కువ That is also a disadvantage. There is no synthesis. Philosopher siddharivayu, religionist siddharivayu. So much so, a Vietnam Russell and a philosopher why am I not a Christian? Anu kuskho rasha. Anu ta yitreka philosopher siddharivayu, uh, religionist siddharivayu. Nish and a philosopher there is no god of your conception anu kutubarashyam. Anu ta vairu kuskho rasha. India kus te kus te వీళ్ళు విల్జుల్ ఉంటారు కలిసిమెలిసి ఉంటారు ఫిలాసఫర్స్ కూడా నామాలు పెడతారు అడ్డబొట్లు పెడతారు కాషాయాలు వేస్తారు భజనలు చేస్తారు ఇల్లు చేస్తారు ఫిలాసఫర్స్లో రెలిజియస్ కలిసిమెలిసి ఉంటారు విల్జుల్ ఉంటారు ఇస్ గుడ్ బట్ దిట్ ఇస్ సో మచ్ మిక్సప్ ఆఫ్ రెలిజియన్ అండ్ ఫిలాసఫీ దట్ యు కెనాట్ అడ్రస్ సింపుల్ ఫిలాసఫీ టు ది పబ్లిక్ వాడి ఫిలాసఫీ గురించి చెప్పబోతే వాడు రిలిజియస్ బిలీఫ్స్ అన్నీ పెట్టేసి దాన్ని ఏదే ముందుకు సాగనివ్వడం this such a harific conditioning of the religion so the person is simple and fit for any learning of philosophy He is just unfit right away unfit rejects valor it will panic and philosophy will begin to say na kala gaddil kattukona namasangeethanam cheyem chepthe shakti panaku ostadu tappa or philosophy panaku rad because of his condition it wanted a disadvantage నేను మీకు ఉడికే ఈ జగత్తు బ్రహ్మ దీని చుట్టూ ఉన్నటువంటి వాదాలు నివాదాలు ఎలా ఉంటాయో మీకు ఒక డ్రీమ్స్ ఇచ్చే ప్రయత్నం చేశాను ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నా ఇలాగే అనేక రకాలు ఉంటాయి లోకంలో సిద్ధాంతం ఏమిటంటే జగత్తు మిథ్యవే మిథ్యా జగత్తుకే ఆ పరమాత్మ అధిష్టానము మిథ్యా జగత్తుకే అధిష్టానము ఎప్పుడైతే జగత్తు మిచ్చిందో వివర్తము సమస్య కాదు కాంతి ఎందు ఈ జగత్తు ప్రకా కనబడుతోంది ఏది కనపడాలన్నా కాంతిలోనే కనపడాలి కదా ఆ కాంతి ఎందే ఈ జగత్తు కనపడుతోంది కాంతి ఉన్నప్పుడు కనపడుతుంది కాంతి లేకపోతే కనపడదు కూడా అంటే అర్థమైతే స్వతంత్రమైన సత్త కలది కాదు అని పరిణామము వివర్తము అని రెండు మాటలు వీటితో కొంత కుషిపట్టాలి ఈ ప్రకారణం ఎక్కడైనా అద్వైత సిద్ధాంతంలో పరిణామము అనే మాట వాడినా దాని తాత్పర్యము వివర్థమే చేతన బ్రహ్మ యొక్క పరిణామమే జగత్తు అని అన్నారనుకోండి అక్కడ పదప్రయోగం చేశారనుకోండి అంటే చేతన బ్రహ్మలో వచ్చిన ఒక మార్పే జగత్తు అన్నారనుకుంటే ఆ మార్పు మామూలుగా ద్రవ్యం నుంచి ఘటాదులు పుట్టే మార్పు వంటి మార్పు కాదని ప్రకాశం నుంచి దృశ్య జగత్తు కనబడే మార్పు వంటి మార్పే అది యథార్థమైన మార్పు కాదు అని అలాగే తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని ఈ విషయాలన్నింటినీ ఇక్కడ ప్రస్తావిస్తారు శంకర్లు ప్రస్తావించి దీన్ని ఆయన ఏం చేస్తారంటే ఈ భాషంలో హీ డిస్కషన్స్ ఎవరిథింగ్ అండ్ పాయింట్స్ టు వివర్త అండ్ దెన్ లీవ్స్ ఇట్ దే ఆయన స్టైలు ఆయన శైలు ఆయనకుంటుంది ఆయన ఒక చోట మాంధిత్యంలో చెప్పినట్టుగా ఇక్కడ చెప్పడం ఇక్కడ జనరల్ డైరెక్షన్ చూపించి వదిలేస్తారు నువ్వు వర్కౌట్ చేసుకోవాలన్నట్టుగా కాబట్టి మీరు కూడా అన్ని ఉపనిషత్తులో అధ్యయనం చేసిన వాళ్ళు కనుక కొంత ఓపెన్ మైండ్ తోటి జాగ్రత్తగా ఈ ప్రకరణాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది సో ప్రకృతి మీరు ఉపనిషద్ వాక్యాలని ఇది సమన్వయాధికరణంలో ఉంది కనుక సమన్వయాధికరణంలో ఉపనిషత్ ప్రతిపాదన ఉప తత్వ ఉపనిషత్తుల యొక్క వాక్యాలను తీసుకునే మనం తత్వాన్ని ప్రతిపాదించే ప్రయత్నం చేస్తాం ఎంటైర్లీ లాజికల్గా ప్రయత్నం చేయం అక్కడ ఎంటైర్లీ లాజికల్ అంటే తక్కువ పాదం వస్తుంది దాంట్లో వస్తుంది వీ విల్ డూ దాట్ కాబట్టి ఉపనిషత్ వాక్యాలను కనుక పరిశీలించినట్లయితే ఉపాదాన కారణం కూడా బ్రహ్మే అవ్వాల్సి ఉంటుంది ప్రకృతిశ్చ బ్రహ్మ కారణం చేత నిమిత్తం నిమిత్తం బ్రహ్మ ప్రకృతిరీ బ్రహ్మ ఎందువల్ల అంటే ప్రతిజ్ఞ ఒకటి ఉన్నది ప్రతిజ్ఞ ఏమిటా ప్రతిజ్ఞ అంటే నేను సూత్రంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రతిజ్ఞ ఏమిటంటే ఏకస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అది ప్రతిజ్ఞ ఒక ఆ ఒక్కటి తెలుసుకుంటే అంతా తెలిసినట్టే ఇప్పుడు ఆ ఒక్కటి నిమిత్త కారణమయ్యి ఉపాదాన కారణం వేరే ఉందనుకోండి పరమాణువులో మరొకటో మరొకటో ఉపాదాన కారణం వేరే ఉందనుకోండి అప్పుడు ఆ ఒక్కటి తెలుసుకుంటే సంతా తెలిసినట్లే అనే ప్రతిజ్ఞకి భంగం అలా కాకుండా ఉపాదానము నిమిత్తము అదే అయిందనుకోండి అప్పుడు ఆ ఒక్కటి తెలుసుకుంటే సర్వము తెలిసినట్లే ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది ఆ ఉపనిషత్తు ప్రతిజ్ఞ ఆ ప్రతిజ్ఞ సిద్ధించాలంటే నిమిత్తము ప్రకృతి కూడా పరబ్రహ్మే అవ్వాలి కదా అది హేతు ప్రతిజ్ఞ తర్వాత దృష్టాంతం దృష్టాంతంలో ఏం చెప్పారంటే కుండ నుంచి మట్టి నుంచి కుండ పుట్టినట్టుగా పరమాత్మ నుండి బ్రహ్మ పుట్టాడు అది పరమాత్మ నుండి పరమాత్మనా పరబ్రహ్మ ఉంటాయి బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది అనే దృష్టాంతం చెప్పారు కుండ నుంచి సారీ మట్టి నుంచి కుండ పుట్టిందన్నప్పుడు కుండకి మట్టి ఏమిటైంది ఉపాదానమైంది అది దృష్టాంతం కాబట్టి దృష్టాంతానుసారంగా జగత్తుకి ఉపాదానము కూడా బ్రహ్మయే మీరు కనుక బ్రహ్మ కేవలము నిమిత్తమే కానీ ఉపాదానము కాదు అని కనుక చెప్తే ప్రతిజ్ఞ ఎగిరిపోతుంది దృష్టాంతము కూడా ఫిట్ అవ్వదు ఇలాంటి సమస్యలు వస్తాయి అందుకోసం ఆ సమస్యలని తప్పించుకోవడం కోసం బ్రహ్మయే ప్రకృతి అంటే ఉపాదానము అని ఒప్పుకొని తీరాలి సూత్ర ప్రకృతి ప్రతిజ్ఞా దృష్టాంత అనుపరో మళ్ళీ జిజ్ఞాసాధికరణాన్ని ఆయన సూచిస్తున్నారు శంకర్లు యథాభ్యుదయహేతు ధర్మో జిజ్ఞాస్యల్ని శ్రేయసహేతు బ్రహ్మ జిజ్ఞాస్యం తమ్ము జిజ్ఞాసాధికరణమే చెప్పారు జిజ్ఞాసాధికరణంలో అక్కడ చర్చ ఎలా ఉంటుందంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటాడు వీడు జిజ్ఞాస అంటే విచారం మేము బ్రహ్మ గురించి విచారం చేస్తాము అనగానే జేని ఆచార్యుడు కుమారుడ భట్టు వాళ్ళు అన్నారు బ్రహ్మంటే నువ్వు వైదికులువో కదా మేము వైదికులమే మరైతే ఇంకా మళ్ళీ బ్రహ్మ జిజ్ఞాస ఏమిటి మేము జిజ్ఞా మేము విచారం చేసాంగా అథాతో ధర్మ జిజ్ఞాస అని మేము ధర్మ విచారం చేసాంగా ధర్మం అంటే ఏమిటి చోదన లక్షణోర్థో ధర్మ వేదము చేత విధింపబడినది ఏదో అదే ధర్మము అని ఆ ధర్మాన్ని మేము విచారం ఆ ధర్మ విచారం చేతనే వేదమంతా కవర్ అయింది మేము వేదంలో మొక్కగా విచారం చేయలేదు మొత్తం అంతా విచారం చేశాం మళ్ళీ నువ్వు వచ్చి ఆ వేదంలోనే లాస్ట్ పోర్షన్ ఒకటి ఉందని కొత్తగా ఒకటి లేవతీసి మళ్ళీ కొత్త విచారం ఒకటి మొదలు పెడతానంటావా ఏంటి స్టేట్ని విడగొట్టి ఇంకో రెండు స్టేట్లు చేసి మూడు స్టేట్లు చేసి ఈ స్టేట్లో మొక్క దాంట్లో కలిపి దాంట్లో మొక్క దీంట్లో కలిపి ఇలా చేసినట్టుగా ఆ వేదంలోనేమో నువ్వేమో కర్మ నీకు అక్కర్లేదు ఉపాసన తీసుకుని జ్ఞానంలో పెట్టుకుని విచారణ చేస్తానంటావా ఉపాసన నీకే ఎందుకని ఉపాసన మాకు కావాలి కాబట్టి ఉపాసనలో కొంత మాకు వస్తుంది కర్మ వాళ్ళకి మాకు వస్తుంది ఆ ఉపాసన ఒక మొక్క ఏం ఇంకో మొక్క తీసుకుని నువ్వు వేరే సెపరేట్ పెట్టుకుంటావా ఏమీ అనే వాళ్ళు అడ్డుపడ్డారు మేము మొత్తం వేదం అంతా విచారం చేశామండి మళ్ళీ నువ్వొచ్చి కొత్తగా ఏదో వేదంలో ఆఖరి పోషణ విచారం చేస్తాను ఉపాసంలో జో మొక్క దాంట్లో పెట్టుకుంటాను వదర్లు దాటి అని చెప్పి నువ్వు బ్రహ్మజిజ్ఞాస అనవసరం అని పౌరపక్ష దానికి సిద్ధాంతం ఏంటంటే కర్మ ధర్మము అంటే కర్మ ధర్మ జిజ్ఞాస ధర్మ విచారం వల్ల ఏమిటి ఉపకారం ఏమిటో చెప్పను ఎందుకోసం చేసినట్టు ఈ విచారం అంటే చూడండి ధర్మాన్ని అనుష్ఠించినట్లయితే ఇహలోకంలో మీరు భోగా అభ్యుదయాన్ని పొందవచ్చు అభ్యుదయం అంటే వెల్ఫేర్ ఇహలోకంలో మీకు వెల్ఫేర్ వస్తుంది ఆ వెల్ఫేర్ ఏమిటో చెప్పడం ఎందుకంటే వెల్ఫేర్ అంటే బాగుంది ఆ వెల్ఫేర్ని విడదీస్తే అది అది వేడిపడి లేకపోతే అంచేత విడదీయడు ఇహలోకములో వెల్ఫేర్ అయ్యా ఏమిటో చెప్పండి ఆ వెల్ఫేర్ ఏమిటో చెప్పండి ఏమిటి చెప్తాడు డబ్బు అని మొదలుపెట్టాడు అంతే కదా ఇంకేం మొదలు పెంచడం ఓహో అదే వెల్ఫారు అని యువతల వాడు అది ఎలా ఉంటుందంటే డబ్బుని ప్రేమించడం వరకు ఒకటి ఆ ప్రేమను ఓపెన్గా ప్రకటన చేయటం అది శోభనివ్వదు కాబట్టి ఇంత ఇంతకు వెల్ఫేరు కూడా చాలా అల్పమైనదిగా భాషిస్తుంది అందుకోసం వాళ్ళు ఏమంటారంటే అభ్యుదయ ఏమో అని పెట్టుకుంటారు వెల్ఫర్ ఇప్పటికి కూడా కర్మ చేసేవాళ్ళు నేను ఏదో ఇలా డైవర్షన్ డైగ్రెస్ అయి చెప్తూ ఉంటానేమనుకోకండి తెలియజే జనరల్లీ ఐ హోప్ సో ఈ కర్మ చేసే ఏం చేస్తారంటే వాళ్ళ కోరికల్ని ఒకప్పుడు ఓపెన్గా చెప్పేస్తారు అమాయకంగా చెప్పబోయే కోరిక తీరలేమో డౌట్ ఉంటుంది అమాయకంగా చెప్పేస్తారు ఏమండి మా మనోరాలకి కొంచెం చదువు బాగా రావట్లేదు అది బాగా వచ్చిట్లా అది సంకల్పంలో పెట్టండి సార్ అంటాడు అమాయకంగా చెప్పేస్తాడు ఆ కోరిక అది చుట్టూ వాళ్ళు కూడా మనకి వినపడుతుంది అని అనుకుంటాడు కానీ కొంతమంది చెప్పరు కోరికలన్నీ పెట్టుకుని అభ్యుదయం వాళ్ళు ఆయుధ ఆరోగ్య తర్వాత నన్ను ఒక ఆయన హోమానికి పిలిచారు కామ్యకర్మది పద్మాలు హోమం చేస్తారు పద్మాలు హోమం చేస్తారు పద్మాలు తీసుకొని అగ్నిలో వేయడం అంటే హవిష్దే ఏదో ఉన్న అన్నము నెయ్యి అగ్నిలో వేస్తే అంత కష్టం అనిపించదు అది కూడా ఇంత ఇంత ముద్దలు వేస్తే అది కష్టం అనిపిస్తుంది అయ్యో ఏట్రా హోమం అలా చేయకూడదే అనిపిస్తుంది ఏదంత ముద్దలు హోమం నెత్తులు వేసేస్తుంటే డబ్బాలు డబ్బాలు ఏమనిపిస్తుంది గిన్నె తీసుకుని ఇలా పోసేస్తున్నాడు అనుకోండి హే గిన్నెతో పోస్తావేటి స్పూన్తో వే అని చెప్పాలనిపిస్తుంది హావిష్ అలాంటిది పద్మాలు పోసుకొచ్చి ఇలా వేసేయడం పద్మాలు నిప్పుల్లో కాళిదాసు చూసేటంటే కళ్ళు తిరిగి కాళిదాస నేను కూడా చూడలేను నాకు కష్టం అనిపిస్తుంది మనసు సరసిజమను విద్ధం శైవలే నాపి రమ్యం పద్మ ఉందే అది మురికినేళ్లలో ఉన్నా చుట్టూ నాచున్నా కూడా అది చాలా రమ్యమైనది మలినమపు హిమాంశోర్ లక్ష్మ లక్ష్మీ తనోతి కాళిదాసు ఎంత మధురమైన భాష చూడండి భావమూ భాష హిమాంశుడు అంటే చంద్రుడు ఆయన యొక్క మత్స లక్ష్మ మలినము అంటే మత్సే అయినప్పటికీ ఆ మార్పుని తీసరా అది చుట్టూ తెల్లగా ఉంటే మధ్యలో మలినంగా ఉంటుంది నల్లగా ఉంటుంది అయినప్పటికీ లక్ష్మీం తనోతి శోభనే కలిగిస్తుంది మధుతమపు హిమాంశోర్లు లక్ష్మ లక్ష్మీం తనోతి ఇయమధిక మనోజ్ఞ వల్కలే నాపి తన్వి ఇయం తన్వి ఈ సుందరి తన్వి అంటే థిన్ మూడ ఫ్యాషన్ అండి నిజంగా నిజంగా ఇయం తన్వి ఈ సుందరి అధిక మనోజ్ఞ చాలా మనస్సుకి ఆకర్షిస్తూ సుందరంగా ఉన్నది వల్కలే నాపి ఆవిడ పట్టకున్న చీర ఏమిటో ము మోటు మోటు చీర ముదక చీర ముదక ముదక చీర కట్టుకున్న చాలా ముదక దానికి ఏం డిజైన్లు లేవు జరి అంచులు లేవు ఏమీ లేవు చాలా ముదక చీర కట్టుకుని ఉంది వాళ్ళ అయినా కూడా చాలా సుందరంగా ఉన్నది అందులో ఆ మాట ఎవడు దుష్యంతుడు అంటున్నాడు దుష్యంతుడు అంతఃస్పురంలో అద్భుతమైన చీరలు కట్టుకునే వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు ఆయన కంటికి అసలు ఈ మొదక చీర కట్టుకున్న వాడు నచ్చడమే ఆశ్చర్యం కానీ చాలా అధికమునో జ్ఞానం ఈ పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళందరికంటే కూడా ఈమెయే చాలా అధిక చాలా సుందరంగా ఉంది కిమి వహి మధురానాం మండనం ఆకృతినాం ఆకృతి మధురమైన ఆకృతి ఉన్నప్పుడు ఏదైనా అలంకారమే ప్రత్యేకంగా కస్టమేడ్ అలం ఆభరణాలే ఉండక్కర్లా కస్టమేడ్ శారీలే ఉండకల్లా ఏ శారీ అయినా అలంకారమే ఏ నెక్లెస్ లేకపోయినా అలంకారమే అని అంటాడు కాబట్టి పద్మం అంటే చాలా దాన్ని హోమం చేస్తారనేప్పటికీ నాకు కొంచెం మనసు కష్టం అనిపించి నేను వెళ్ళలేదు ఇంతకీ కామ్యకర్మ ఏమిటి పద్మంతో హోమం చేస్తే పదవి వస్తుంది ఈ మట కనుక రాజకీయ నాయకులు చెప్తే వాళ్ళు క్యూ కట్టేస్తారు క్యూ కట్టేసి హోమాలు చేయిస్తారు పద్మంతో హోమం చేస్తే నూట ఎనిమిది వెయ్యి ఎనిమిది పద్మాలు ఎక్కడ నిధి పట్టుకొచ్చారండి పద్మాలు అంటే మొత్తం తెలంగాణలో ఉండే గ్రామ గ్రామాలు వెతికి ఈ వెయ్యి ఎనిమిది హోమం చేస్తే పదవి వస్తుంది కానీ చేస్తున్నాయన ఆయనకి పదవి ఎందుకు ఆయనమే ఎమ్మెల్యే కాదు ఏడీ కాదు ఆయన పదవి కోసం చేయట్లేదు మరి ఎందుకు చేస్తున్నారని నేను అడిగాను అంటే విశ్వశాంతి కోసం చేస్తున్నారు కానీ వీళ్ళందరికీ విశ్వశాంతి అనే మాట లోకువా జనాభ్యుదయం కోసం చేస్తున్నాం అభ్యుదయం కోసం చేస్తున్నాం విశ్వశాంతి కోసం చేస్తున్నాం అవును విశ్వశాంతి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు మీకు అంత అర్జెంటుగా అవసరమైంది విశ్వం శాంతంగానే ఉందిగా అబ్బెబ్బే విశ్వంలో ఎక్కడ శాంతి లేదు అందరూ కొట్టేసుకుంటున్నారు ఆ ధర్మం బాగా పిచ్చి పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది